చూపిస్తూ ఒకటి అర్థం చేసుకోమని చెప్పేటట్టయితే అది కూడా వివరించి చెప్తాం ఇట్లా జాగ్రత్తగా ఆరు ప్రమాణాలని సంక్షిప్తంగా అందిస్తుంది కాబట్టి వీటికి ప్రకరణ గ్రంథాలని పేరు ప్రకరణ గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనకు కలిగే లాభం చాలా జాగ్రత్తగా సంక్షిప్తంగానే ఆరు ప్రమాణాలని సూత్ర సముచ్చయంగా అందించేస్తారు ఈ శ్లోకాన్ని సాధకులు అన్నారు ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటన్నిటికీ సారాంశంగా స్వీకరించవచ్చు చదవట అను దోషం వలన పాము వలనెత్తి రాయి కాలికి తగిలి కింద పడినందు వల్ల దెబ్బ తగిలింది అదిటా సంగతి భయపడి ఊరుకోవచ్చు కదా సరేలే ఏమిటో యథార్థవస్సు ఏమిటో తెలుసుకుందామని కాస్త లైట్ వేసి కదా ఆ నిలుపు నిదానం ఉండదు అనమాట వాడికి వాడికి ఏమవుతుంది భయం కలగగానే ఏమైనా సరే మృత్యువు నుంచి పారిపోవాలి అనుకుంటాడట పారిపోదామనుకుని పరిగెడితేనేమో తీరా కళ్ళెదరకుండా ఉన్న రాయి కనపడలేదట ఆ రాయి కాలు కనపడకపోవడం వల్ల కాలు ఇళ్ళు కొట్టుకుంటే వాడేళ్ళు ముందుకు పెడితే నుదురు చీట్లు వాడికి రక్తం వచ్చింది ఇప్పుడు సమస్య పెరిగి పెద్దదైపోయింది అను ఇది మన జీవితంలో మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏదైనా అంశం వచ్చినప్పుడు అక్కడే ఒక రెండు నిమిషాలు ఆగి అసలు ఏమిటి యథార్థ వస్తువు జ్ఞానం ఏమిటని పరిశీలిస్తే అక్కడే అది నివృత్తి అయిపోతుంది అలా కాకుండా మనం పరుగులు ఎత్తాం అనుకోండి పరుగులు ఎత్తితే సమస్య మరింత జటిలం ఎలా జటిలం అయిపోతుందో చెప్తున్నాడు పరుగెత్తాడు రాయి తగిలింది దెబ్బ తగిలింది రక్తం వచ్చింది ఇంకా పెద్దదయ్యింది డామని ముందుకు పడ్డాడు పడితే తలకు కూడా దెబ్బ తగిలింది ఇప్పుడు ఓ నలుగురు వచ్చి మోసుకెళితే గానీ వీళ్ళేవడు అదే అసలు ఉన్న చోటే అక్కడ నిలబడి జాగ్రత్తగా దాన్ని విచారణ చేసి ఇది తాడా పామాస నేను భయపడాలా భయపడక్కర్లేదా ఎందుకు పరిగెట్టాలి ఎందుకు వెళ్ళాలి అని నిదానంగా వెలకడ వెనక చేయాలి అందుకని సత్వగుణంతో విచారణ చేసేవాడు ఒకలాగా చేస్తాడు రజోగుణంతో చేసేవాడు ఒకలాగా చేస్తాడు తమో గుణంతో చేసేవాడు ఒకలాగా చేస్తాడు మూడు గుణాలని ఉపమాన వ్యాఖ్యానంలో మనకి నిరూపిస్తున్నారు సత్వగుణంలో ఉండి విచారణ చేసేవాడు పరుగులేత్తాడు అక్కడ ఏదైనా విషయం వచ్చింది సమస్య వచ్చింది వృత్తి వచ్చింది కర్మ వచ్చింది సంస్కారం వచ్చింది ఏదో వాసన భేదం తెలిసింది ద్వంద్వ ప్రవృత్తి కలిగింది ఎక్కడికి పరిగెడతాడు ఎక్కడికి పరిగెట్టాడు వాడు అక్కడే ఉంటాడు ఉండి మహాకారణ స్థితి ఎందుకు ఎదిగి అక్కడ నిలబడి చూస్తాడు గుణాతీత స్థితి నిలబడి అక్కడి నుంచి చూస్తాడు ఇది సత్వగుణంలో ఉన్నటువంటి బలం వాడికి వెంటనే ఆ